హరి ఓ శ్రీగురుభ్యో నమ్మ హరి గగనసదృశం సమస్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భావాణరహి సద్గురు నమామి నమో విద్యా సం ప్రయ కృవ్యోష ఋషిభ్యో మహాభ్యో నమోరుప్య ోపప్లవర ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదాహిత సదాశివ సమా అస్మపర్య వందేరు పర పరా స్వగురు నిజగరు పరమగురు పరమేశ సద్గురుపరబ్రహ్మణే నమ్మ హరి శ్రీ గురువ్యో నమీ కొలది లెక్క ఒలక్క ఉంటు ఉండి తంటా తంటాదీరును చూడు దానివలనే ఎరుక కంటే బయలు తాను కలిగుండి తన కొళక్కవుగదనోయీ ఒంటుకు దాపల బిందు ఒకటంటించిన కొలది లెక్క అధికంబదు ఆ ఒంటుకు వలపల బిందు ఒకటంటించిన లెక్క ఉడక్కవు గదనోయి ఒంటుండి లేందవు గదనోయి తంటా తీరును చూడు దానివలనే ఎరుక కంటే బయలును తాను కలిగుండి తన కొడక్కవు గదనోయి వంటుండి లేందవు గదనోయి ఇది పదవిభజన అత్యంత సామాన్యుడికి కూడా తెలిసినటువంటి అంశాన్ని స్వీకరించి కేవలం पांडित्य भाषा पांडित्यं कल शास्त्र अध्ययन चे महामहोपाध्याय अने स्थाई की चेरी वालमे कुरकड़ पड़ेट वेदात शास्त्रा चिशु कौनत्यों जीवचेट सान अंदुार्थ ఏ భాషా పాండిత్యం అవసరం లేదు వేమనన్నట్టుగా కొండ అన్న పర్వతమన్న కొండ అన్న కుంభమన్న దర్పణమన్న అర్థమన్న వస్తువు ఒకటే కదా భాషాభేదము తప్ప అట్లాగే నిన్న చెప్పుకున్నాం సిద్ధవస్తువు సాధ్య వస్తువు సిద్ధ వస్తువుని తెలుసుకోవడానికి అందరు అర్హులే అసల అర్హత లేని వాళ్ళు అంటూ లేదు ఉన్నది తెలుసుకోవడానికి ఏముంది ఉన్నది ఉన్నట్లుగా చూచుటకు తగ దృష్టి చాలు కదా కాబట్టి లేనిదాని ఊహించి తెలుసుకొని ఆరోపించి ఆశ్రయించి మరలా లేనిదని నిరూపించబడి పోగొట్టుకోవడం మన జీవితం అంతా జనన నుంచి మరణం వరకు జనన కాలంలో మరణకాలం మధ్యలో ఉన్నవి ఏవీ లేవు అవన్నీ అక్కడ అంతర్నిహితంగా మర్రి చెట్టు మర్రివృక్షంలో ఉన్నట్టుగా ఉంది మర్రి చెట్టు మరీ విత్తనంలో ఉన్నట్టుగా ఆ ఓడలు దిగినటువంటి మరివృక్షం ఆ విత్తనం నుంచి ఆవగిందంత విత్తనమే అంత అయింది ఎలా అయిందండి అంటే అదంతా అందులో ఉంది అలాగే జనన నుంచి మరణం వరకు ఉన్నటువంటి మొత్తం జీవనం అంతా కూడా ఉన్నదా లేదా లేక ఉన్నదా లేక ఉన్నది లేదనిపిస్తుందా ఈ మీమాంసలో మానవుడు చిక్కుకుంటున్నాడు అంతఃకరణం వలన దీనికి సులభమైనటువంటి పరిష్కారం వేదాంతానికి కూడా సులభమైన పరిష్కారం जीता सुलभम पंद साधकलू नि्य जीवन जाग्रत अन्वयचेक दृष्टि तो चूस्ते चाल सलभम अत्यंत सुलभमन इंत वेदा सुलभंग ए गंभीर मैं उपन्यास गंभीर मैंने पदुंभनमू कलग्नवे वेदात साहित्यमंत पदार्थ यंकार बिंदु संयुक्त निगिन कामद मोक्षदाए नमो యుం ధ్యాయిన పామదం మోక్షదం చైవ తస్మాదోం నమో నమ యుక్తం నిత్యం ధ్యాయంతిగిన మోక్షదం చెయ్యో నమ మూడు సార్లు ఎందుకు చెప్పారండి నిత్యం అన్నారా లేదా ఇందులో నిత్యం అంటే అర్థం ఏమిటంటే మెలకువ కళా నిద్ర మూడింటిలోను అంటక సాక్షిగా ఉండి పరిణమించనటువంటిది ఏదో అది నిత్యం అది తెలుసుకోవాలి అంటే ప్రతిక్షణము ఓంకారాన్ని అనుసంధానం చేయాలి చాలా బీజాక్షరాలు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌం ఇత్యాదులు చాలా ఉన్నాయి హం ఇలా అసలు ఆ యాభై ఆరు కూడా బీజాక్షరాలు ఉన్నాయి ఎం ఎం వం రం లం ఇలా అనేక రకాల బీజాక్షరాలు ఇటన్నింటిలోకె సహస్ర మధ్యస్థానమునందు పనిచేసేటటువంటి బీజాక్షరం ఓంకారం ఎక్కడో ఏదో బ్రహ్మాండమంతా ప్రణవంలో నుంచి ఉత్పన్నమైంది లేదా విశ్వమంతా ప్రణవంలోంచి ఉత్పన్నమైంది ఇలా చెప్పేదంతా అదొక సృష్టి క్రమ విధానం అంటే ప్రణవ తత్వరహస్యం గురించి ప్రణవాన్ని ఆధారం చేసుకొని చెప్పినటువంటి విధానం మానవుడికి ప్రత్యక్ష ప్రయోజనం జరగాలి అంటే తెలిసైనా సరే తెలియకైనా సరే తత్వరహస్యమంతా తెలిసినా తెలియకపోయినా వీలున్నప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా వీలైతే ప్రతి శ్వాసకు ఓంకారాన్ని అనుసంధానం చెయ్యవచ్చు చేస్తే ఏమిటి ప్రయోజనం కేంద్ర నాడి మండల వ్యవస్థకి ఆధారభూతమైనటువంటిది వేగస్ నరు వేగస్ నరు అని ఉంటుందండి ఈ వేగస్ నరు అనేది ఎక్కడ ఉంటుందంటే సుషుమ్నాడిగా వెన్నుపాము మధ్యలో ఉంటాయి అంటే వెన్నుపాము అంటే వెన్నెముకలో మూడు నాడులు ఉంటాయి కుడి ఎడమ మధ్యలో మధ్యలో ఉన్నదానికి సుషుమ్నాడని పేరు దానికి వేగ స్నరు పేరు ఈ సుషుంనా నాడే సరాసరి కింద నుంచి పైదాకా ఉన్నటువంటి ముప్పై రెండు నాడి మండల వ్యవస్థతో నాడుల డెబ్బై రెండు వేల నాడులను అనుసంధానం చేస్తుంది ఈ నాడి సరాసరి మెడుల్లా అబ్లాంగేటా ద్వారా చిన్న మెదడుకి పెద్ద మెదడుకి కలిసి ఉంటుంది అందువలనే ఈ సుషుమ్నాడిలో సెరిబ్రోస్పైనల్ స్పాజం అనేది పైకి కినగి తిరుగుతూ ఈ సెరిబ్రో స్పైనల్ స్పాజం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇది కదలకపోతే డెబ్భై రెండు వేల నాడులలో చైతన్య ప్రసారం ఉండదు ఇది మొట్టమొదట మనం తల్లి గర్భంలో ఉండగా మొట్టమొదట అంటే మూడు నెలల వయస్సు లోపలే ఈ వేగస్నరు ఏర్పడుతుంది మొట్టమొదట ఏర్పడేటటువంటి నాడి ఈ బ్రహ్మదండంలో ఉన్నటువంటి సుషున్న నాడి ఇది ఏర్పడ్డాకే మిగిలిన నాడి వ్యవస్థ అంతా ఇది కేంద్ర నాడి వ్యవస్థకి ముఖ్యమైనటువంటి మెదడు నుంచి ఒక తోకలాగా కింద వస్తుంది తర్వాత మిగిలినని ఇది మనలో మానవ శరీరంలో పనిచేసేటటువంటి నాడీ వ్యవస్థ అందుకని మానవులు భూమికి సమాంతరంగా కొద్దిసేపే పడుకోవాలి ఎక్కువసేపు బ్రహ్మదండాన్ని నిటారుగా ఉంచేటటువంటి పనిలో ఉండాలి సరే బాల్యావస్థ అంటే శైశవావస్థ సంవత్సరంలోపున్నటువంటి శిశువులకు అప్పుడే నిలబడడం రాదు కాబట్టి ఆ వికాసం లేదు కాబట్టి ఇంద్రియ వికాసం వాళ్ళకి ఎగ్జాంప్షన్ ఎప్పుడైతే అతడు నిలబడటం లేక కూర్చోవడం ప్రారంభిస్తాడో మీరు పడుకోబెట్టినా పడుకోడుగా కూర్చుంటాడు కూగుతూ ఉంటాడు నిలబడడానికి ప్రయత్నిస్తాడు ఆ కూర్చోవడం అనే లక్షణం వచ్చేస్తే చాలు ఆ పిల్లాడికి ఇక ఈ కేంద్రనాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టింది ఈ బ్రహ్మదండంలో ఉన్నటువంటి ఈ మేరుదండంలో ఉన్నటువంటి ఆ సుషున్నా నాడి యొక్క ప్రభావం వలననే మానవుడిలో అన్ని ఇంద్రియ వికాసములు ఏర్పడుతున్నాయి మానసిక వికలాంగులలో ఈ కేంద్ర నాడీ వ్యవస్థలోనే లోపం ఉంటుంది ఏమంటే ఓటడిగితే ఓడి చెప్తున్నారేంటని అనుకోవద్దు ఈ ఓంకారము అకార ఉకార మకారములు అనేటటువంటి మాత్రాత్రయము చేత అనుసంధానపడుతుంది ఈ కేంద్రనాడీ వ్యవస్థకి అత్యంత ముఖ్యమైనటువంటి సంధి స్థానము కింది దవడ ఈ కింది దవడతో అనుసంధానపడే మానసిక వికాసం బుద్ధి వికాసం ఆధారపడి ఉంటాయి ఎవరికైతే స్పష్టమైనటువంటి వాక్కు ఉండదు వారిలో బుద్ధి వికాసంలో క్లారిటీ ఉండదు స్పష్టత ఉండదు అందుకని చిన్నప్పటి నుంచే స్పష్టంగా మాట్లాడటం నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి సంస్కృత భాషని కానీ ఈ బీజాక్షర సంపుటితో కూడినటువంటి భాషని ఎవరైతే బాగా నేర్చుకుంటారో బాగా అధ్యయనం చేస్తారో బాగా వల్ల వేస్తారో వాళ్ళలో బుద్ధి వికాసం ఈ కేంద్రనాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి వికాసం ఇది పూర్తిగా వికసిస్తే తప్ప ప్రకృతిని పరిశోధించగలిగేటటువంటి సామర్థ్యం రాదు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మూడు అంశాలను స్వీకరించి మూడు నోబల్ ప్రైజులు కొట్టేశారు విదేశీయులు కేవలం మన ఆహార వ్యవస్థ అంతకుమించి ఏం లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మధ్య ఉపవాసం మన వాళ్ళు ఏం చెప్పారు మానవులు అందరూ తప్పక ఏకాదశి ఉపవాసం చేయాలి అన్నారంటే పదిహేను రోజులకు ఒకసారి నిర్జలోపవాస దీక్ష అని పేరు అంటే అవకాశం ఉన్నవాళ్ళు జలం కూడా పుచ్చుకోకుండా ఉండగలిగేటటువంటి స్థాయి స్థితి ఉంటే అలా ఉండండి లేదయ్యా అయితే జలం పుచ్చుకో లేదయ్యా అయితే ద్రవ ఆహారాలు పాలు పంచామృతాలు పాలు మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇత్యాది ఇంకా నా వల్ల కాదయ్యా అయితే ఫలం పలహారం అంటే దోశలు ఇడ్లీలు చపాతీలు కావు పలహారం అంటే ఫలములంటే ఫలములే ఇంకా నా వల్ల అయితే ఉడకబెట్టిన కూరగాయలు ఇంకా నా వల్ల కాదయ్యా అయితే ఉప్పుడు పిండి అక్కడికంటే దిగొద్దన్నారు ఇంతకంటే దిగమాకండి అయ్యా అవి దిగితే అది ఉపవాసం కాదన్న అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు పెట్టారు పౌర్ణమి అమావాస్య అలాగే ఏ శనివారమైన వారాంతం ఇట్లా మనం ఉపవాస దీక్షణ కనుక స్వీకరించినట్లయితే మనలో అర్థరహితమై మనకు ప్రమాదకరమై మన శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగేటటువంటి పారసైట్స్ కొన్ని ఉంటాయి పరాన్నజీవులు అందులో ఒక పరాన్నజీవి క్యాన్సర్ కణాలు రకరకాల పరాన్న జీవులు మన శరీరంలో ఉంటాయి మన శరీరం కూడా పంచభూతాలైతే తయారైంది కదా లక్షల కోట్ల బ్యాక్టీరియా మనలో ఉంటుంది ఈ హానికారకమైనటువంటి బ్యాక్టీరియా అంతా కూడా ఈ ఉపవాస దీక్ష వల్ల మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి చైతన్యవంతమై వాటిని హరింపజేస్తుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సంస్కృతిలో మన భాగం మనం కార్తీక మాసంలో కానీ చాతుర్మాస వ్రతాలలో కానీ నక్తాలలో కానీ ఏ దీక్ష అయినా తీసుకోండి మండల దీక్షలలో కానీ ఏకభుక్తం ఒక పూటే తింటాం హితంగా తింటాం మితంగా తింటాం అమృతాహార పద్ధతి అని మనకు పద్ధతి ఉంది అంటే ఏంటంటే వండకుండా తినగలిగిన వాటిని వండకుండా తినటం వండి తినగలిగినటువంటి వాటిని పక్కన ఏవి చేర్చకుండా వండి తినటం ఈ రెండు లక్షణాలకే అమృత ఆహారం అని పేరు అంటే ఇప్పుడు మనం ప్రతి ఏం చేసామంటే రకరకాలైన దినుసులు పదార్థాలు మసాలాలు సుగంధ ద్రవ్యాలు తినే సుగంధ ద్రవ్యాలు అన్నింటినీ కలిపి వండిస్తున్నారు ఆ కలిపి వండినప్పుడు అవి విషతుల్యమైనటువంటి బ్యాక్టీరియాని వేగవంతంగా ప్రవృద్ధమానం చేస్తాయి అందువల్ల రకరకాలైనటువంటి వ్యాధుల పేర్లతో మనం ఈనాడు వైద్యాలు జయించుకోవాల్సిన అవసరం వస్తుంది ఒకనాడు భారతీయ సంస్కృతిలో ఊరికొక వైద్యుడు ఉండేవాడు ఆ ఒక్కడు సరిపోయేవాడు ఏదో మందో మాకో ఇచ్చేవాడు తగ్గిపోయింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ రోజున కూడా అందరూ వందేళ్ళు తొంభై ఏళ్ళు వందేళ్ళు బతికారు భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఈ మూడు నోబెల్ ప్రైజులు కూడా ఈ ఒక్క మన మన సంస్కృతిలో ఉన్న ఈ ఒక్క అంశాన్ని స్వీకరించి వాళ్ళు పరిశోధనాపూర్వకంగా నిరూపించారు నిరూపించి మూడు నోబెల్ ప్రైజులు కొట్టారు మూడు దేశాల వాళ్ళు మనకిప్పుడు నోబెల్ ప్రైజులతో పని లేదు మనకి పదార్థగతమైన వాటితోనూ పని ఈ కందార్థంలో పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే మనం ఏదైనా సరే డెబ్భై నాడులు లెక్కెట్టాలంటే లెక్క అంతా కాబట్టి లెక్క పెట్టాలి అంటే ఏం చేయాలట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది హరి అనాలి హి అంటే ఒకటి పక్కన సున్నా పెట్టాలి హది అనే అంకె లేదు తొమ్మిది వరకే అంకెలు ఉన్నాయి అందుకే నవావరణములుగా మనం మన శరీరాన్ని అష్ట ప్రకృతులకు ఆధారభూతమైనటువంటి ఈశ్వరుణ్ణి బిందువు నవా తొమ్మిదో ఆవరణం లేక మొదట మొదటి ఆవరణం దాని కింద అష్టప్రకృతులు అలాగే అనంత విశ్వాన్ని నవామరణాలకు అన్వయం చేసి ఆరాధన చేసి ఆవాహన చేసి అధ్యయనం చేసి అధిగమించేటటువంటి పద్ధతి భారతీయ సంస్కృతిలో అలాగే ఈ పది అనేటటువంటి సంఖ్యామానం ఏదైతే ఉందో దశాంశమానం ఈ దశాంశమానపు లెక్కని భారతదేశం అందించింది సున్నా అనే దాన్ని కనిపెట్టడం ద్వారా సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనేది క్రమం తొమ్మిది తర్వాత ఏమిటయ్యా ఒకటి సున్నా ఒకటి ఒకటి ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది మళ్ళీ రెండు సున్నా రెండు ఒకటి ఇది దశాంశమాన పద్ధతి ఏమండి ఇలా నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు అక్షోభిణి అసంఖ్యయ అర్బుదం ఇలా చాలా ఉంది అసలు మన సంఖ్యామానంలో ఎక్కెడితే ట్రిలియన్ ట్రిలియన్ దాకా లెక్కట్టచ్చు అన్ని పేర్లు ఉన్నాయి మన సంఖ్యామానాల్లో అయితే ఈ సంఖ్యామానాన్ని అంతా గమనిస్తే సున్నా పది వందా వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్లు కోటి కోట్లు ఇలా రకరకాలుగా సున్నాలు పెరుగుతూ పోయినట్టు కనబడింది నేనేమన్నారంటే ఆ మొట్టమొదటి ఏముందా సున్నా తర్వాత ఒకటంటే కదా ఆ పది ఆ సున్నా వచ్చి ఎక్కడ చేరింది ఈ ఒకటి పక్కకి చేరింది ఒంటుకు దాపలా అంటే దాపలంటే రైట్ సైడ్ ఒకటికి కుడి చేతి పక్క సున్నా వేస్తే విలువ పెరుగుతూ పోయినట్లు కనపడింది ఈ ఒంటుకు దాపల సున్నాలు పెడుతూ పోతే ఏమైందట పెరిగిపోయింది ఏమయ్యా కు దాపల బదులు వెలుపల అంటే ఎడంచేతి పక్క ఎడ్లు నడిపేటటువంటి వ్యవసాయ సంస్కృతి నుంచి వచ్చాం మనం ఆ ఎడ్లు నడిపేటటువంటి వ్యవసాయదారు తన రైతు తన కుడి చేతి దాపల ఎడ్లని ఎడంచేతి వైపు వెలుపల ఎడ్లని పిలుస్తూ ఉంటాడు దాపట వెలుపల ఏ ఎడ్డు ఎటు నడిపితే ఆ చాల్లో నడుస్తుందో ఆ విత్తనం సరిగ్గా పడుతుందో తెలిసి నడపాలి రైతు దున్నేటప్పుడు భూమిని దున్నేటప్పుడు ఒకదాని బదులు ఒకదాని వదిలిస్తే పక్కకు పడిపోతుంది సాల్లో పడదనమాట అలా పడకపోతే పంట సరిగ్గా రాదు సో ఈ దాపలా వెలుపల అనేది రైతులకు బాగా తెలుసు ఇప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని స్వీకరించి అజల పరిపూర్ణ రాజయోగాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఒకటి ఉంది ఆ ఒకటికి ఎడం చేతి పక్క సున్నా పెడితే విలువ పెరిగిందా అని అట్లేదు విలువ పెరగలేదా ఒకటి ఎడం చేతి పక్క ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటికి ఏం విలువ పెరగలే అదే కుడి చేతి పక్క పెడుతూ పోతే ఒకటికి విలువ పెరుగుతూ పోయింది ఈ ఒకటికి ముందేముందయ్యా సున్నానే కదా ఉంది సున్నా తర్వాత ఒకటి ఒకటి తర్వాత పది అలా దశాంశమానం వచ్చింది కదా కాబట్టి అనే ఒకటి పక్కన కుడి చేతి పక్కన సున్నాలు పెడుతూ పోయావనుకో అసంఖ్యాకంగా అనేకంగా జీవులు సృష్టి ప్రకృతి పెరిగిపోయినట్టుగా కనబడిపోయాయి ఈ కుడి చేతి పక్క సున్నాలు తీసేయటానికి ఎడం చేతి పక్క సున్నా పెట్టామనుకో ఒకటికి ఎడంచేతి పక్క సున్నా పెట్టిన తర్వాత పది అనే అవకాశమే లేదు ఎడంచేతి పక్క సున్నా పెట్టినా పెట్టకపోయినా ఒకటి విలువ ఏమీ మారలేదు ఆ ఒకటి ఒకటిగానే ఉంది ఎడం చేతి పక్క వంద సున్నాలు విడిన ఒకటి విలో ఒకటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మా పరమానందే శిష్యుల కథలో దశముడెవడు అని ఒక ప్రశ్న ఉంది దశావతారాలలో కూడా పదో అవతారం ఏది అని ప్రశ్న అంటే కల్కి యొక్క ప్రభావం చేత ధర్మం ఉద్ధరించబడటం కల్కి అవతార పురుషుడుగా వ్యక్తమై ధర్మ సంస్థాపన చేసేటటువంటి పద్ధతిని దశావతారంలో చెప్పబడి నిజానికి కృష్ణావతారం తర్వాత ఏ అవతారాలు లేవు నారాయణాంశ అవతారాలు మారిపోయినాయి ఆ తర్వాత నుంచి అవతారం గురువు పదో అవతారం శిష్యుడు వాస్తవానికి చూస్తే ఇలా కనబడుతుంది మత్స్య పూర్వవరాహశ్చ నారసింహ వామన భ్రూరామ రామ పరశురా పరశురామ రామకృష్ణ ఎనిమిదవతారాలు ఎనిమిదవతారం తర్వాత తొమ్మిదవతారం గురువు పదో అవతారం శిష్యుడు ధర్మ సంస్థాపన యొక్క భారం గురు శిష్యుల మీద ఉన్నది ఇది రామావతారంలో ఉంది కృష్ణావతారంలోనూ ఉంది దానికి ముందు పరశురామావతారంలోనూ ఉంది దానికి ముందు వామన అవతారంలో కూడా ఈ రీతిగా వామన భృగురామ రామ కృష్ణ నాలుగు అవతారాలలో గురువు శిష్యుడి పద్ధతిగా ధర్మ సంస్థాపన చేయడం నిరూపించింది నారాయణ అవతారం తొమ్మిదవతారం సద్గురుమూర్తి కజో అవతారం సత్యష్యుడు ఎవరెవరైతే ఉపదేశాలు పొందుతున్నారో ఎవరెవరైతే ఆ దైవాన్ని ఆశ్రయించారో ఎవరెవరైతే గురువును ఆశ్రయించామంటున్నారో వాళ్లే ధర్మానికి పట్టుకొమ్మరు మానవ లోక కళ్యాణ ఉద్ధరణకు నడుంబిగించేటటువంటి దీక్షాదక్షుడు వీళ్ళ మీద కలి ఏం పనిచేయదు కలి ప్రభావం అంటే ఏమి లేదు రజోగుణం తమోగుణం బలంగా పనిచేయడమే కలి ప్రభావం కాబట్టి గుణాతీత స్థితిలో నిలిపేటటువంటి సద్గురు అలా నిలబడినటువంటి సత్శిష్యుడే నారాయణ అంశ కాబట్టి దశముడెవడయ్యా అని అడిగేటటువంటి పరమానంద శిష్యుల కథ చాలా విశేషమైనటువంటి వేదాంత ప్రబోధకం నేను అనేటటువంటి ఆన్సర్ వస్తుంది ఆ ఎవడంటే నేనే ఎవరికి వాళ్ళు సత్యష్యుడు ఎవరంటే నువ్వు సత్యుడు అని ఎదుడువాడిని అడిగితే ప్రయోజనం లేదు నేనే సత్యష్యుడను అనే స్థాయికి నువ్వు సద్గురుమూర్తి ఎప్పుడూ ఉంటాడు ఈ సత్యష్యులే ఎదుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఇలా నిలకడ చెందేవు ఎప్పుడైతే ఈ రీతిగా ఒంటుకు దాపల వెలుపల దాపలా సున్నాలు పెడుతూ పోతే ఏమైంది వెలుపల దాపలా సున్నాలు పెడుతూ పోతే ఏమైంది ఏకమేవా ద్వితీయం బ్రహ్మం కాస్తా అండజమురు ఉద్భిజములు స్వేదజములు జరాయుజము వరుస క్రమంలో చెప్తే ఉద్భిజములు స్వేదజములు అండజములు జరాయు అంటే విత్తనాల ద్వారా జరిగిన సృష్టి సూక్ష్మ క్రిమి కీటకాదుల ద్వారా జరిగినటువంటి అతి అతి సూక్ష్మమైనటువంటి ఏకకణ జీవులు వాటి ద్వారా జరిగిన సృష్టి వాటి నుంచి గుడ్లు పెట్టే దశ వచ్చి జీవులలో జీవులు ఉత్పన్నమయ్యేటటువంటి దశ వరకు అంటే గుడ్లలో జీవులు రావడం సరాసరి పిల్లలనే కనటం శీరదములు మేమల్స్ ఇలా నాలుగు రకాలైనటువంటి సృష్టి ఏర్పడింది ఈ సృష్టి అంతా ఒకటికి కుడి చేతి పక్క సున్నా పెడుతూ పోయి నష్టప్రకృతులు ఒకదానితో ఒకటి కలిసిపోయిన మూడు గుణాల వలన కాబట్టి ఈ ప్రపంచంలో మానవులని ఓ ప్రశ్న అడిగామట దున్నపోతూ తెల్లగా ఉంటుంది అన్నమాట దున్నపోతూ తెల్లగా ఉండటం ఏమిటంటే మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతారు దున్నపోతే ఎప్పుడు దు నల్లగానే దు ఉంటుంది ఎక్కడ చూసినా దున్నపోతూ నల్లగానే ఉంటుందా ఎక్కడ చూసినా దున్నపోతూ నల్లగానే ఉంటుంది మెలకువలో అయినా కళలో అయినా నిద్రలో అయినా దున్నపోతు తెల్లగా నీకు కనబడే అవకాశం ఉందా కలలో కనబడే అవకాశం ఎందుకంటే అక్కడ నువ్వే దున్నపోతు కాబట్టి కాబట్టి ఈ ఎరుక అనేటటువంటి కళలో ఆ దొన్నపోతు తెల్లగా కనబడుతుంది కానీ వాస్తవంలో మాత్రం అది నల్లగా కాబట్టి మేలుకొంటేనే ఉన్నది ఉన్నట్లుగా బోధపడుతుంది కళలు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తోచబడుతున్నాయి మానవుడు కూడా ఈ అంతఃకరణ వృత్తి అనేటటువంటి కళ చేత ప్రభావితమై మూడు గుణముల చేత ప్రభావితమై దొన్నపోత తెల్లగా ఉంది దొన్నపోతు తెల్లగా ఉందని ఒకడు పది మందికి చెప్పాడు ఈ ముందు ఒకడు చెప్పిన వాడు పోయాడు ద్వారా విన్న పది మంది దొన్నపోత ఎల్లగా ఉంటుందని ఇంకా వంద మందికి ఇప్పుడు ఈ విన్నవాళ్ళు ఏం చేశారు వాస్తవంగా ఎదురకుండా కనపడుతున్న దొన్నపోతును చూసి నిర్ధారణ చేసుకోవచ్చుగా గురువుగారు చెప్పారు దొన్నపోత ఎల్లగా ఉంటుందండి అని పట్టు ఇలా మూఢత్వాన్ని ప్రబలింపజేసేటటువంటి లక్షణం అవైదికం భ్రాంతియుతం ఇలా వేదం చెప్పలేదు వేదాంతం ఇలా చెప్పలేదు కాబట్టి మూఢత్వాన్ని ప్రబలింపజేసేటట్లు భ్రాంతులను భ్రమలను పెంపొందింపజేసేటట్టు ఈనాడు ప్రచారం చేయబడుతున్నటువంటి వైదిక ధర్మం పేరు మీద చేయబడుతున్నటువంటి అనాచారం ఏనాడు వేదధర్మంలో లేదు ఏనాడు మన సంస్కృతిలో పూర్వకాలంలో ఋషి సాంప్రదాయంలో లేదు జ్ఞానప్రధానంగా జీవించిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి ఇక్కడ ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యము శౌర్యము కలిగినటువంటి వాడు ప్రాణం పోయినా సరే అజ్ఞానయుతమైనటువంటి బోధ చెప్పడు గురువు తల తీసి పక్కన పెట్టినా సరే భ్రాంతియుతమైన బోధ చెప్పడు అలాంటి వాడు గురువు కాబట్టి అటువంటి గురు పారంపర్యం మన సంస్కృతిలో ఒక్క గురువు ఒకటనేవాడు గురువు సున్నా లఘు ఆ ఒకటనే గురు పక్కన ఈ సున్నాలు ఎన్ని పెడితే అంత విలువ కానీ ఈ సున్నా అనేటటువంటిది ఒకటి కంటే ముందుంది కాబట్టి ఒకటి కంటే ముందున్న సున్నా ఏదైతే ఉందో అది గురు ఒకటి లఘు కాబట్టి సృష్టి ఆది స్థితికి ముందు చూచావు అప్పుడు బ్రహ్మం అది గురువు సృష్టి తర్వాత చూసావు అప్పుడు ఇవన్నీ సున్నాలు పెరిగిపోయినట్టు కనబడింది అది ఒకటి ఇది సున్నాలు పెరిగిపోయినాయి బ్రహ్మము కంటే ముందు చూసాం అందుకని వెలుపల వెలుపలంటున్నాం అనమాట వెలుపలంటే అర్థం ఏంటంటే పరం సంస్కృతంలో చెప్తే పరం దాపల అంటే పశ్చాత్ తరువాత దాపల అంటే పశ్చాత్ అంటే తరువాత వెలుపల అంటే పరం పరము పశ్చాత్ ఈ రెండు తెలియాలి ఇది తెలియడం అంటే నిన్నొక పద్ధతిగా చెప్పాను వస్తు జ్ఞానం అంటే సాధ్య వస్తువు सिद्धवस्तु तेयर वस्तु निष्ठ अलागे परमेदो पश्चात अंत तरह मुंदे अच्छे अंक आधारस्था पटुक आधारस्था ఆ ఆధార స్థానాన్ని సున్నా చేసాం చేస్తే ఏమైంది సున్నాకి ముందు సున్నాకి తర్వాత ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయిన గాలి పీల్చాలి అంటే అసలు మనలో ఏం జరుగుతోంది మన లోపలున్న గాలి మొత్తాన్ని మనం విడవగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడే మరలా బయట ఉన్న గాలిని పీల్చుకోగలుగు ఇది ఎప్పటికైనా మనం అర్థం చేసుకున్నాం అంటే లోపల సున్నా బయట ఒకటి ఈ సున్నాలో నుంచి ఆ ఒకటి ఒకటిలోంచి ఈ సున్నా వచ్చిందా అంటే లాభంలే ఈ సున్నా లేకపోతే ఆ బయట ఉన్న ఒకటి కూడా సున్నానే మన లోపల ఉన్న గాలిని మనం బయటికి విడవలేనటువంటి స్థితిలోకి చేరామనుకోండి ఏమైపోయినప్పుడు ఆ బయట ఉన్న గాలి లోపలికి చేర అదే శవం ఈ బయ లోపలున్న గాలిని మనం విడవగలిగితే ఆ పీడన తేడా వలన ఆ లో బయట ఉన్న గాలి లోపలికి చేరుతాం కాబట్టి బయటకి విడవగలిగే శక్తి లోపలికి పుచ్చుకోగలిగే శక్తి వెలుపలకి నెట్టగలిగే శక్తి మరల లోనికి పుచ్చుకోగలిగే శక్తి మన శరీరంలో ప్రాణశక్తిలో కనబడుతుందా లేదా ప్రాణశక్తి వలన జరుగుతున్నటువంటి శ్వాసక్రియ వలన తెలుస్తుంది ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత బ్రహ్మదండి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నాడియందు వేగస్ నర్వ్ నందు సెరిబ్రో స్పైనల్ శ్వాసం ఒక రోజుకి అంటే ఇరవై గంటల ప్రమాణంలో ఇరవై సార్లు పైకి కిందకి అని లెక్కగట్టారు అంటే మన గమనింపు శక్తి దండిలో ఉన్నటువంటి సరిబ్రో స్పైనల్ స్పాదం ఎన్నిసార్లు పైకి వెళుతోంది కిందకెళుతోందని గమనించగలిగేటంత సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగినటువంటి సంస్కృతి మన ఇక కేవలం మెదడులో మాత్రమే ప్రాణశక్తి యొక్క ప్రసారం ఉంది అది మూడు వేల నాలుగు వందల సార్లు ఇరవై వేల ఆరు వందల సార్లు మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకి కిందకి ప్రాణశక్తి ప్రసారం జరుగుతూ ఉంటే మూడు సార్లు చిన్న మెదడు పెద్ద మెదడు మెడుళ్ళ అబ్లాంగేట ఈ మూడింటికి కలిపి మూడు సార్లు హంస యొక్క ప్రసారం ఉంది కాబట్టి మెదడు ప్రాంతంలోనే జరిగేటటువంటి దానికి ఈశ్వర హంసలని కిందకు దిగి వచ్చేటటువంటి మరలపైకి వెళ్ళేటటువంటి జీవాత్మ చదివేడి తారకము చూ పెరుగలెనన్నా అది ఇరవై ఒక వేల ఆరు వందల దేవహంసలు మూడు వేల నాలుగు వందల ఈశ్వర ఒక రోజుకి ఇరవై హంసలు ఇది హంసతత్వం అనేటటువంటి దాని ఆధారంగా చెప్పాను ఇప్పుడు ఈ ప్రణవతత్వాన్ని ఆ హంసతత్వాన్ని జోడించి తత్వదర్శనం అనే పేరు మీద చెప్పబడుతుంది యోగ సాంప్రదాయం ఇందులో అంశీభూతం కానీ జ్ఞాన మార్గం తొంభై శాతం హది శాతం యోగమా మరి ఇది దీన్ని తెలుసుకోవాలి అంటే దీన్ని దర్శించాలి అంటే ఈ స్థితిలో మనకి నిలకడ కలగాలి అంటే దృష్టి ఉండాలి అంటే వివేకం కలగాలి అంటే మానవుడు అత్యంత స్థూలంగా స్థాయి జీవించే స్థాయి నుంచి సూక్ష్మతరం సూక్ష్మతమం అనేటటువంటి స్థాయికి తన జీవనాన్ని మార్చుకోవలసినటువంటి అవసరం అత్యంత స్థూలం అంటే అర్థం ఏమిటంటే ఒకటికి కుడి చేతి పక్కన సున్నాలు పెడుతూ పోయాం అంటే అర్థం ఏమిటి గాఢ నిద్రావస్థలో నువ్వు ఒకటిగానే ఉన్నావా ఏమైనా అనేకంగా ఉన్నావా అని ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకున్నా వేసుకుంటే ఏమైంది నేను ఒకటిగానే ఉన్నానండి అసలు రెండవది అనే ఛాన్సే లేదు రెండవ దాని స్మరణే లేదు అసలు నేననే స్మరణే అక్కడ లేదు పోన్నావా అని గాఢ నిద్రలో ఉన్నావాని అడిగితే వాడు మెలకువలోకి వచ్చి చెప్పాల్సిందే కానీ గాఢ నిద్రలో ఉన్నానని చెప్పడానికి కూడా వాడికి శక్తి లేదు ఉన్నాడు కాబట్టి ఉండకపోతే ఇది శవం కాబట్టి ఉన్నాడా లేదా ఇప్పుడు ఉన్నాడు కానీ వాడు ఒక్కడిగా ఉన్నాడు వాడు ఏకమేవా బ్రహ్మ ప్రాంగుడు అని పేరు పెట్టావాడికి ఆ సాక్షికి ప్రాణ్యుడని పేరువాడు ప్రజ్ఞాస్వరూపుడు వాడేమవుతున్నాడు ఇప్పుడు వాడెప్పుడు అలాగే ఉన్నాడు కానీ ఒకటి పక్కన సున్నాలు చేరిపోతున్నాయి మెల్లగా కళలోకి వచ్చాడు అంతఃకరణంలో ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తము అహంకారం చకటకా పనిచేసినాయి వాటి ద్వారా వృత్తులు పనిచేసినాయి వాటి ద్వారా ఇంద్రియాలు పనిచేసినాయి వాటి ద్వారా అన్నింటినీ గుణాలు సూత్రబద్ధం చేసినాయి వాటి ద్వారా ప్రాణశక్తి ప్రసరించింది వాటి ద్వారా విషయ పంచకంలోకి దిగి వచ్చేసాడు వాటి ద్వారా కర్మత్రయంలోకి దిగి వచ్చేసాడు వాటి ద్వారా తాపత్రయంలోకి దిగి వచ్చేసాడు వాటి ద్వారా రుణత్రయంలోకి దిగి వచ్చేసాడు వాటి ద్వారా దేహత్రయంలోకి శరీరత్రయంలోకి దిగి వచ్చేసాడు వాటి ద్వారా జగత్రయంలోకి శాంతం చేరాడు ఈ రీతిగా సున్నాలు అసంఖ్యాకంగా పెరిగిపోయాయి ఇటుపక్క వంటుకు దాపలా కుడి చేతికొక పెరుగుతూ పోయి ఇప్పుడు ఏమైందట ఎన్ని సున్నాలు పెట్టేస్తే ఒకటికి అంత విలువ పెరిగిపోయి ఇప్పుడు మానవుడు కూడా ఏం చేస్తున్నాడు అందుకని ఒక రూపాయి రూపాయి ఏముందండి ఒక రూపాయి మీ పిల్లాడికి ఇస్తే తీసుకోడు ఒక రూపాయి ఎందుకంటే ఒక రూపాయికి ఏమి రాదు కాబట్టి వాళ్ళ ఒకప్పుడు ఒక రూపాయికి చాలా విలువ ఉంది పంతొమ్మిది వందల ఒక రూపాయికి పది డాలర్లు మన ఇండియా రూపాయి ఒక రూపాయికి అమెరికా రూపాయలు పది రూపాయలు వచ్చాయి ఇప్పుడు ఆ స్థాయి నుంచి మనం స్వతంత్రం రాకముందు మన స్థాయి అది మహారాజులు విక్రమాదిత్యుడు పరిపాలించిన కాలంలో అసలు భూమండలంలో మిగిలిన దేశాల్లో ఏ సంస్కృతి లేదు తర్వాత కాలంలో సంస్కృతులు పెరిగినాయి రామాయణ కాలంలో అసలు ఏ సంస్కృతి లేదు కృష్ణుడి కాలంలో ఏ సంస్కృతి లేదు ఆనాటి కాలంలో అసలు సంస్కృతులేవు భారతదేశంలో మాత్రమే సంస్కృతి నాగరికత ఉన్నాయి ఆ కాలంతో పోలిస్తే మరి ఆనాడు అందరూ బంగారు నాణ్యాలనే రూపాయలుగా వాడుకునేవారు ఈనాడు సత్తు రూపాయికి కూడా మనం సరిపోనటువంటి దశకి మనం మెల్లగా దిగజారుతూ వచ్చాం ఇప్పుడు రూపాయికి సున్నాలు పెరిగిపోతూ పోయినాయి ఎన్ని సున్నాలు పెడితే వాడంత ధనం వాడంత గొప్పవాడు వాడంత విశేషం కానీ ఎంతటి వాడైనా పిడికెడన్నమే మెరుగు బంగారము మెంగలేడు కాబట్టి జనన మరణాలు సుట్విపాసలు శోకమోహములు అంతా ఒకటే వ్యవస్థ అంతా ఒకటే ఏం మారల వాడి గాఢ నిద్రావస్థలో వాడు కోటీశ్వరుడైనా భిక్షగాడైనా ప్రజ్ఞాస్వరూపుడే రాజైనా బంటైనా ప్రజ్ఞాస్వరూపుడు పక్కన సున్నాలు పెరిగే కొద్దీ ఆ సున్నాలను చూసి మురిసిపోతున్నాడంతే ముచ్చట్లాడుతున్నాడంతే ఇవన్నీ ఎరుక సంగతులు కదా ఇవి కల సంగతులు కదా కాసేపు ఉండిపోయేవి ఎప్పుడు ఉండేవి కావు ఎల్లకాలం ఉండేవి నీ జీవనానికి నీ జీవికకు ఆధారమైనటువంటి ప్రజ్ఞాస్వరూపం చైతన్య స్వరూపం నీలో ఆ ఒకటి ఈ ఒకటి పరం వైపు చూసింది తత్వం వైపు చూసింది చూస్తే బ్రహ్మచింతనం చేసింది ఆత్మచింతన చేసింది తద్వారా తనకంటే ముందున్న సున్నా ఆ పరా అని తెలుసుకుంది ఈ సున్నాకి పూర్ణమని శూన్యమని రెండు అర్థాలు ఉన్నాయి ఇది సంజ్ఞారూపకమైనటువంటి చిహ్నం నిజానికి సున్నాకి నిర్వచనం లేదు అది పూర్ణము ఏకకాలంలో శూన్యము సృష్టికి ముందు బ్రహ్మాండానికి ముందు విశ్వానికి ముందు అన్నావు అప్పుడు సున్నా శూన్యం తర్వాత అన్నావు పశ్చాత్ అన్నావు పూర్ణం పరమంటేనేమో శూన్యం పశ్చాత్ అంటేనేమో పూర్ణం కాబట్టి పూర్ణమన్నా శూన్యమన్నా రెండు ఒకటే రన్ ఆయన మధ్యలో ఉన్న ఒకటే ప్రణవం ఇప్పుడు అర్థం చేసుకోవాలి శ్లోకాన్ని యుక్తం నిత్యం ధ్యాయ ఆమదం మోక్షదం చె తస్మాదోంకారాయ నమో నమ నమో నమ ఇక్కడ చాలా శ్లోకాలలో చాలా మంత్రాలలో నమ అని వస్తుంటుంది ఈ నమస్సు అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగం చేసినప్పుడు దాని అర్థం ఏమిటంటే దానికి వశవర్తినై నేనుంటానని చెప్పడం ఉన్నానని కూడా చెప్పడం నమశివాయ అంటే ఆ శివుడు చెప్పినట్టు నేనున్నాను ఆ శివుడికి అనువర్తినై నేనున్నాను ఆ శివుని చేతిలో పనిముట్టుగా నేనున్నాను సర్వస్వ శరణాగతుడనై ఉన్నాను దాసుడనై ఉన్నాను టింకరుడనై ఉన్నానని చెప్పుకోవడం ఇప్పుడు ఓంకారాయ నమో నమ అంటే అర్థం ఏమిటంటే ఆ ఓంకారం అనేటటువంటి తత్వదర్శనం ఆ ఓంకార తత్వదర్శనం ఏం చూపిస్తుంది అంటే దానికి ముందున్న పరం వైపేమో శూన్యాన్ని దాని తర్వాత ఉన్న పశ్చాత్ వైపేమో పూర్ణాన్ని చూపిస్తాయి కాబట్టి పాసన చేత ఈ రెండింటినీ తెలుసుకోవచ్చు వెలుపల దాపల ఈ వెలుపల సున్నాయేమిటి ఆ దాపల సున్నాయి ఏమిటో తెలిసిపో జ్ఞాని ఆ శూన్యాన్ని ఈ సర్వాన్ని పూర్ణమన్నా సర్వమన్నా రెండు ఒకటే ఆ శూన్యము ఈ సర్వము ఒకటి అన్నారు మహర్బాబా బాబా మాటలో అవుతారు మహర్బాబా ఒక సంజ్ఞ చేసేది మౌన సంజ్ఞ ఏమిటయ్యా అంటే మౌనమనే సున్న నిశ్శబ్దం సున్న దాంట్లో నుంచి వచ్చిన శబ్దాలు కూడా సున్నాలే ఆ మధ్యలో ఉన్నటువంటి నుండే ఆ నిశ్శబ్దం నుంచి ఈ శబ్దం ఉత్పన్నమయ్యే మధ్యస్థితులు ప్రణవం దానికి నాదం అని పేరు నాదం ప్రకటితమైతే శబ్దం నాదం అవ్యక్తంలోకి చేరితే నిశ్శబ్దం కాబట్టి మనం ఈ నాదోపాసన నాదానుసంధానం చేసేటటువంటి సంస్కృతిని కలిగి ఉన్నాం పరాపశ్యంతి మధ్యమా వైఖరిగా మనలో ఏర్పడుతున్న శబ్దజాలం అంతా మౌనమనే నిశ్శబ్దంలో నుంచి సున్నాలో నుంచి వచ్చింది ఎంత బాగా మాట్లాడాడండి అనేటటువంటి దానికి మౌనంతో సమాధానం చెప్పగలిగేటటువంటి సామర్థ్యానికి ఎదగగలగడానికి మధ్య ఒక వంద జన్మల సమయం పుడుతుంది బాగా మాట్లాడాడండి ఎంతో అర్థవంతంగా మాట్లాడాడండి విశేషంగా మాట్లాడాడి ప్రేరణతో మాట్లాడాడండి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం అండి అనేటటువంటి స్థితికి చేరడానికి ఓ వంద సంవత్సరాలు పడితే ఆ స్థాయి మేధస్సు నుంచి ఆ స్థాయి వివేకం నుంచి మౌనవ్యాఖ్యని అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయికి వెళ్ళడానికి ఓ వంద జన్మలు పడుతుంది అన్నాడు బుద్ధ భగవానుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఏమి ఏమి అర్హత అయ్యా మిమ్మల్ని ఆశ్రయించాలంటే మేమేమి అర్హత కలిగి ఉండాలి అన్నారు నా మౌనాన్ని మీరు అర్థం చేసుకోగలిగే శక్తి ఉండాలి అన్నారు అంటే పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెబితే ఎన్నో గంటల తర్వాత ఉపన్యాసాలు చెబితే సంవత్సరాల తర్వాత ఉపన్యాసాలు చెబితే పుంఖాను పుంఖాలుగా శాస్త్రాలు పుస్తకాలు రాస్తే అవన్నీ చదివేసి వెళ్ళి వేసేసి మనన్నం గ్రైండర్ వేసి లోపల తీర్చేసుకొని పుస్తకము మస్తకము అనే పడిపోయినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడటం వాళ్ళకి అచల పరిపూర్ణ రాజయోగం పనికిరా కేవలము లక్ష్యం ఏమై ఉండాలంటే శూన్యము పూర్ణము ప్రణవం అనే ఒంటుకు పరస్థితిలో శూన్యము పశ్చాత్స్థితిలో పూర్ణము ఉంది అనే సూచనే ఈ శ్లోకంలో ఉంది విశ్వమంతా ప్రణవమయము విశ్వానికి ముందు శూన్యం శూన్యానికి ముందు బయలు ముందే చెప్పారు శూన్యమును బయలు ఆకాశమును బయలు ఈ రెండు ఎరుకలోనివే నేమో అంటేనేమో పూర్ణంలోని శూన్యమంటేనేమో విషయం ముందుది అంటే కృష్ణ బిల అంతర్గతమై ఉన్నటువంటిది అంతా శూన్యం కాబట్టి ఈ శూన్య పూర్ణములు రెండు ఈ శూన్య సర్వములు రెండు ఒకటే అన్నారు ఎక్కడి నుంచి చెప్పాడు ఇప్పుడు అయినా అంటే కాలాతీతమైనటువంటి స్థితిలో శూన్యాతీతమైనటువంటి స్థితిలో సంకల్పాతీతమైనటువంటి స్థితిలో బయలు స్థితిలో ఉండి ఈ శూన్యము పూర్ణము ఒకటిగా తోచినాయి రెండు సున్నాలు లేవు ఇప్పుడు కాబట్టి అచల పరిపూర్ణ రాజయోగానికి సంజ్ఞారూపకమైన సూచనగా ఓంకారమునకు ముందు సున్నా పెడతారు ఈ శ్లోకార్థాన్నే సంజ్ఞారూపకమైన చిహ్నంగా మార్చారు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయ కామదం మోక్షదం చైవ తస్మాదోం నమో నమ ఏమిటయ్యా దీంట్లో విశేషం అంటే కామదం మోక్షదం ఈ దమ్ అన్నది ఏకాక్షర శబ్దం హమ్ దమ్ ఓం ఇలా ఏకాక్షర శబ్దాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి జ్ఞా అది కూడా ఒక ఏకాక్షర శబ్దం ఏకాక్షరి ద్వి అక్షరి ఇలా పేర్లు ఉంటాయి అన్నమాట ఒక అక్షరం రెండు అక్షరాలు మూడాక్షరాలు పంచాక్షరి ఆ సంఖ్యని పెట్టి అది పేర్లు పెడతారు అష్టాక్షరి షోడశాక్షరి ద్వాదశాక్షరి ఇలా నవాక్షరి ఇలా అనేక మంత్రరాజాలు బీజాక్షర సంపుటి చేత ఉంటాయి ఈ ఏకాక్షర సంపుటీకరణలో ఓం అత్యంత ప్రధానమైనది అందుకని ఏ మంత్రరాజమైనా సరే ఆదినోంకారము అంత్యమున ఓంకారము ఉండాలి ఏ ధ్యానమైనా సరే ఏ సాధనైనా సరే ఏ జపమైనా సరే ఏ అర్చనైనా సరే మంగళహారతికి ఓం ఉండాలి ఆవాహనకి ఓముండ సంకల్పస్థితిలోనూ ఓముండ విరమించేటప్పుడు కూడా ఓంకారం ఉండాలి ఎందుకని అంటే అది శూన్యము పూర్ణము కాబట్టి నిరంతరాయంగా ఈ ఓంకారాన్ని అనుసంధానం చేసే కొద్ది త్రిమాతృకాయుత ప్రణవధ్యాన స్థితి నుంచి అమాతృకాయుత ప్రణవధ్యాన స్థితికి మానవుడు ఎదగాలి అర్ధమాతృకాయుధ ప్రణవధ్యానమని మధ్యలో ఒకటి ఉంటుంది అమాతృకలో నిశ్శబ్దం అండి అర్ధమాతృకలో లయస్థానం అని ఈ శృతి శబ్దం ఇది దీనికి నాదమని పేరు ఏ సంగీతం పాడాలన్నా వెనకాల శృతిపెట్టి మోగుతూ ఉంటుంది ఈ మూడక్షరాలతో వాడబడే శృతి వెనక్కున్నటువంటి నాదం ఆ శృతి అనేది నాదం అనమాట ఇలా అవిచ్ఛిన్న తైలధార వలె ఈ అర్ధమాతృకాయుత ప్రణవధ్యానం చేయవచ్చు అమాతృకాయుత ప్రణవధ్యాన స్థితికి ఎరిగిన వాడే మౌనవ్యాఖ్యం తెలుసుకోవచ్చు ఇది వెలుపల సున్న దాపల సున్న అందున్నటువంటి రహస్యం ఈ రహస్యాన్ని నిత్య జీవితంలో సాధనయుతంగా ఎదగాలి సాధారణంగా మనం పరావిద్య అపరావిద్య అనేటటువంటి సూత్రాలని వేదాంతంలో బ్రహ్మజ్ఞానంలో గమనిస్తూ ఉంటాం ఆత్మవిచారణలో కూడా వీటి సంగతులు చెప్పబడి అపరావిద్య కూడా శాస్త్ర సంయుతమై ఉంటుంది తస్మాత్ శాస్త్రంతతే ప్రమాణం అనుభవమే శాస్త్రమైంది ఋషి ఋషి పుంగవులందరూ కూడా మహర్షులందరూ ఆ రకంగా జీవించి తమ జీవితానుభవాన్ని అక్షరబద్ధం చేస్తే అది శాస్త్రమే సరే ఈనాడు మనం వాటికి నిరూపణలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాటికున్న విలువ వాటికి అవి ఆచరణలో పెడితే వాటి అనుభవం ద్వారా వాటి విలువని ఎవరికి వాళ్ళు నిర్ధారణ చేసుకోవద్దు అతిగా తినడం వలన అది నిన్ను తింటుంది ఆహారమే నిన్ను తింటుంది ఇవాళ మనం లావుగా ఉన్న వాళ్ళందరినీ చూసి నేర్చుకోవాల్సిన జీవన సత్యం వాళ్ళకి చెబుతున్న పాఠం ఇదే నాయన విపరీతంగా తినేసే అది నిన్ను తినడం మొదలుపెట్టింది ఎహనైనా ఆపు కాబట్టి అతి సర్వత్రా వర్జయ్యే అతి భాష మతిహాని కొంతమంది గిలేచిన దగ్గర పడుకునేదాకా మాట్లాడే అలవాటు ఉంటుంది అదేమిటంటే అతి భాష మతిహాని వీళ్ళకి ఎప్పటికీ ప్రణవానుసంధానం చేయగలిగే అలవాటు రాదు అభ్యాసము రాదు ఆ శక్తి అసలే ఉండదు ప్రణవానుసంధానమే చేయలేనటువంటి వాళ్ళకి అర్ధమాతృకాయుత ప్రణవధ్యానము ఆ మాతృకాయుత ప్రణవధ్యానము బయలుదర్శనం అనేటటువంటివి అత్యంత అసాధ్యము కాబట్టి సాధకులందరూ చక్కగా ఈ ప్రణవ ధ్యానాన్ని అర్థమాతృకాయుత ప్రణవ ధ్యానాన్ని అమాతృకాయుధ ప్రణవధ్యానాన్ని బయలు దర్శనాన్ని పొందేటటువంటి స్థితికి చేర అనేటటువంటి మౌలికమైన సూత్రాన్ని ఈ కందార్థంలో ఒంటుకు దాపల బిందు ఒకటి అంటించిన కొలది లెక్క అధిక ఆ ఒంటుకు వలపలా లెక్కోయీ బహుధా వదంతి ఉన్న ఒక్క బ్రహ్మమునే అనేకంగా మనం చెప్పుకుంటున్నాం వదంతి వదతి వదతి వదంతి చెప్పాము అందరూ చెప్పుకుంటున్నావు సామూహికంగా చెప్పుకుంటున్నాం ఒకటిగా చెప్పుకుంటున్నాడు ఇతరులకు చెబుతున్నాడు తనకు తాను చెప్పుకుంటున్నాడు ఇవన్నీ కలిపి వదతి వదంతి దృఢంగా చెప్పడం అనమాట వదంతి అంటే కాబట్టి అది ఒడక్కయ్యేటు చేయాలంటే లేకుండా పోయట ఈ శూన్యం సంగతి తెలియాలంటే ముందు సున్నా పెట్టేస్తే ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించండి చూద్దాం ఓ తర్వాత సున్నా పెట్టి ఉచ్చరించమంటే ఎవరైనా ఉచ్చరిస్తారు ముందు సున్నా పెట్టి ఉచ్చరించమని ఇప్పుడు చూద్దాం అప్పుడేమైంది ముందు సున్నా పెట్టేటప్పటికి అమాతృకాయుత ప్రణవధ్యానంగా మారి పక్కన కుడి చేతి పక్క సున్నా పెట్టి చదివితేనేమో త్రిమాతృకాయుత ప్రణవధ్యానమైంది ఆ సున్నా ఎగరగొట్టి లేదు ఓని ఎగరగొట్టి సున్నాని మాత్రమే పట్టుకుని అర్ధమాతృకాయుధ ప్రణవధ్యానం చేయొచ్చు అది నిజానికి సున్నా కాదు మాకి పొల్లు నకార పొల్లు అనమాట అది చాలామంది ఓం అంటే ఓ పక్కన సున్నా పెడుతూ ఉంటాం నిజానికి ఒకప్పుడు సంస్కృతంలో రాసేటప్పుడు ఓ అని రాసి ఆ ఓలో ఆ ఓ కలిసి ఉన్నాయి మూడో మాతృక మా ఆ మా పూర్తిగా లేదు మాకు నకార పొల్లులో అర్ధమాతృకగా ఉంది ఈ అర్ధమాతృకను మాత్రమే ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆకాశ స్థితిని దాడతారు వాళ్ళు అష్టప్రకృతులను దాడతారు త్రిమాతృకలను ధ్యానం చేస్తే అష్టప్రకృతులను స్వాధీన పంచుకోవచ్చు అష్టప్రకృతులకు సాక్షిగా ఉండవచ్చు అదే అర్ధమాతృకతో చేస్తే ఆత్మనిష్టను పొందవచ్చు బ్రహ్మనిష్టను పొందవచ్చు ఆ మాతృకాయుత ప్రణవ ధ్యానం చేయగలిగిన వాడికి పరబ్రహ్మ నిర్ణయం కలుగుతుంది లేనెరుగ స్థితి కలుగుతుంది బయలుదర్శనానికి అధికారత్వం కలుగుతుంది కాబట్టి ఒంటుకువ విందుకటంటించినోటు లేందోయీ అయిపోయింది పూర్ణము శూన్యము రెండూ ఎప్పుడైతే తెలిసిపోయినాయో మధ్యలో ఉన్న ఆ నాదానికి ఏం విలువలేదు నాదము ముక్తికి మూలము అని ఓ పెద్ద కందార్థం ఉంది తర్వాత అవి కూడా చెప్పుకున్నాం ఈశ్వరానుగ్రహం అంటే పెద్దల దయ ఉంటాయి స్పృతం మాట్లాడుకుంటున్నవి చిన్న కదార్థాలు దీని తర్వాత భద్ అదేమిటి సిద్ధరామశతకం ఆ పెద్ద కదార్థాలు దాని ఎరుక కంటే ఈ తంట కనుక పోయిందో ఈ శూన్యం నుంచి ఈ ప్రణవానికి ప్రణవం నుంచి అనేకానికి పూర్ణానికి తంటా తీరును చూడు దానివలనే ఎరుకా ఈ తంటా అన్న పదం ఎంత సామాన్యమైన పదమో ఎంత పెద్ద తంటా తెచ్చిపెట్టేవయ్యా నాకు అనేవాళ్ళు పెద్దలు నా చిన్నప్పుడు అనేవాళ్ళు ఈ మాట మన పూర్వ తరాలనేది అంటే ఏమిటో తెలియదు ఎవరికి నిజానికి కరెక్ట్గా చెప్పమంటే తంటాకి నిర్వచనం చెప్పడం చాలా కష్టం సంస్కృత శబ్దాలకు నిర్వచనం చెప్పడం సులభం కానీ వాటికి ధాతువులు ఉంటాయి ధాతు ఉంటాయి వాటికి వ్యాకరణం ఉంది సమాసాలు ప్రయోగం ఉన్నాయి అలంకారాలు ఉన్నాయి కానీ ఈ అచ్చతెనుగు శబ్దాలకి ధాత్వార్థములు ఉండవు తంట అంటే అర్థం ఏమిటా అంటే అదే చెప్పలేరు ఎవరు చాలా పెద్ద తంట వచ్చిందండి నాకు వీటితోటి అంటారు అంటే అర్థం ఏంటంటే పరిష్కరించడానికి వీలు లేనిది అనే సూచన ఉందన్నమాట అందులో ఎవరికైనా ఎవరి చేతైనా తెలియక తన వలనే అయినా అన్యకారణం చేతైనా స్వకీయ కారణం చేతైనా పరిష్కరించరానటువంటి సమస్య వచ్చిందనుకోండి దానికి తంట అని పేరు కాబట్టి ఇప్పుడు ఈ సర్వం అనేటటువంటి పూర్ణమనేటటువంటి జగత్ అనేటటువంటి వ్యవహారం అనేది కూడా ఉండే ఇదంతా పెద్ద తంట ఇప్పుడే ఒక ఒక ఆశ్రమంలో పాఠం చెప్తాం చిన్న వీడియో క్లిప్ చూశాను ఒక్కడిగా ఉన్నాడు నిరంజనుడుగా ఉన్నాడు ఏ సమస్య ఏం చేశాడు ఇప్పుడు ఒక చిన్న యస్కాంతం చేత ఆకర్షించబడ్డాడు సంసారాన్ని తెచ్చుకున్నాడు ఆ చిన్న యస్కాంతం మనస్సు ఆ చిన్న యస్కాంతం భార్య ఆ చిన్న యస్కాంతం భర్త ఆ చిన్న అయస్కాంతం కుటుంబం ఆ చిన్న అయస్కాంతం విషయం ఆ చిన్న యస్కాంతం రకరకాలు ఇప్పుడు ఒక భార్యే వచ్చిందా ఒక భర్తే వచ్చిందా అంటే భార్య భార్య తరపు కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ ప్రేమించాలి భర్త భర్త గారి కుటుంబానికి సంబంధించిన వారందరినీ ప్రేమించారు నేను భార్యను ఒక్కటినే ప్రేమించాను కుటుంబాన్ని వదిలేశానంటే ప్రాపర్మం కాదు పని జరగదు అలాగే భర్తను ఒక్కడినే ప్రేమించాను కుటుంబాన్ని వదిలేశాను ఆయనతో నాకు బనిలేదు వాళ్ళతో నాకు ఎవరితో బని పని జరగదు ధర్మము కాదు కాబట్టి ఇప్పుడు ఈ చిన్న యస్కాంతం ఏం చేసింది రకరకాలైన సూదులను ఆకర్షించింది ఆ సూదులన్నీ ఆకర్షించేటప్పుడు ఆ సూదులన్నీ ఒక్కొక్కటి గుచ్చుకోవడం మొదలు పెడతాయి ఇప్పుడు ఒక సూది గుచ్చుకున్నప్పుడు బాగున్నట్టు అనిపించింది వరుసగా సూదులు గుచ్చుకుంటూ పోయినాయి ఈ అయస్కాంతానికి వేరే పని కదా సూదులను ఆకర్షించడమే పని ఆకర్షించే కొద్ది ఆ సూదులన్నీ ఒక్కొక్కటి తగులుతూ ఉన్నాయి మనకి తగిలే కొద్ది వేదనలు పెరుగుతూ పోయినాయి పెరిగే ఏమైపోయింది ఇప్పుడు అసలు ఈ గొడవ నాకు ఎక్కడికి వచ్చింది ఈ తంట వచ్చింది అని ప్రశ్నించారు आ च यकामने मन ने पड़क वाकुमं काबट्टी मन ये मनुष्याण कम बंधमोक्ष बंध विषयासक्त मुख्य निर्विषय मन आने सूत्रन चपे अंटे दर्द इंदर भूम जीवराशंत मानव ఏక్ నిరంజన అంటే ఒక్కడుగా నిరంజనుడుగానే ఉన్నాడు గాఢ నిద్రావస్థలో ప్రాణ్యుడుగా ఒక్కడుగా నిరంజనుడుగానే ఉన్నాడు వాడి స్వరూపం వాడి ప్రకాశము అదే వాడి ఆనందము అదే వాడి జ్ఞానము తెలిసి వ్యవహరిస్తే మెలకువలో కానీ కలలో కానీ నిద్రలో కానీ ఈ విషయాసక్త చిత్తము లేకుండా పోతుంది తెలిసి చేయాలంటే తెలిసి చేయుట చూలికయిన తమ్మి చూలికయిన అనే ఒక పద్యం ఉంది అంటే ఏమిటంటే తెలిసి చేస్తాడట జీవుడు అంటే ఏమిటంటే తెలియక చేస్తాడట అంతే తేడా తెలియక చేస్తే జీవుడివి తెలిసి చేస్తే బ్రహ్మము ఇంతే తేడానయ్యా బాబు అజ్ఞానము జ్ఞానం అంటే అర్థం తెలియక నేరక పాపములను నన్ను క్షమించమని మరల వేడతాడు గజేంద్రుడు అలాగే కాళహస్తీశ్వర శతకంలో కూడా దాశరథి శతకంలో నృసింహ శతకంలో అన్ని శతకాలలో కూడా ఈ శబ్దం ఉండదు నేరక నే చేసిది తెలియక చేశానయ్యా బాబు ఏదో ఈ జన్మకి పొరపాటున వచ్చేసా కింద పడిపోతే బాగుంటుందేమో అని అనుకుని కింద పడిపోయాయి నీలో ఉండేవాడిని ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడిని ఏం చేశానయ్యా అంటే మాయామోహిని అయినటువంటి ప్రకృతి యొక్క ఆకర్షణకు లొంగి మరచిది నా మందిరం మరచిపోయి ఇప్పుడు ఏం చేయాలట మరలా ఎప్పటి గిలు చేయరదనో బాబా అంటాడు అవతార్ మెహర్ బాబా గారి దగ్గర పాటలు పాడినప్పుడు బాలభాస్కర్ రాజు గారు మహనీయుడు అనుభవ జ్ఞానం కలిగిన వాడు భగవద్ దర్శననే మహత్తర గ్రంథాన్ని అందరికీ అందించినటువంటి బాలభాస్కర్ రాజు గారు అందరికి ఆదర్శనీయుడు సాధకులందరూ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అసల భగవత్ తత్వం అంటే ఏమిటో నాకు అర్థం అవ్వాలి అంటే అత్యంత సామాన్య భాషలో ఎవరికైనా సులువుగా అర్థమయ్యేటట్లుగా భగవద్వచన సారమంతా కూడా భగవద్దర్శినిగా అందించినటువంటి అనుభవ జ్ఞానం నిరూపితంగా నిరూపణగా ఉండదు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు నిశ్చయంగా స్వీకరించవచ్చు సందేహం లేదందు అటువంటి మహనీయుడు బాలభాస్కర్ రాజు గారు వారికి శతధా వందనములు అలాంటి మహనీయులు ఉండబట్టే ఈనాడు మనం ఈ నాలుగు మాటలు చెప్పుకోగలుగుతున్నాం అలాంటి ఎందరో మహానుభావులు భారతదేశంలో ఉన్నారు సామాన్య మానవులకు కూడా వేదాంత సారాన్ని చిన్న చిన్న మాటలలో అందించాలి భావానికి అందించాలి అనుభవానికి అందించాలి నిర్ణయానికి అందించాలి ఎదిగేటెట్లు చేయాలి వివేకవంతులుగా చేయాలి విజ్ఞానవంతులుగా చేయాలి సుజ్ఞానులుగా తీర్చిదిద్దాలి అనేటటువంటి మహత్తర లక్ష్యాన్ని స్వీకరించారు మేము తెలుసుకున్నాం లేదు తెలుసుకుంది మాకు జాలిలే మేము ముక్తులం అయ్యాం మాకు జాలిలే అని ప్రశాంతంగా వాళ్ళు కుక్షింభరులై పడుకోలే ఏ గుహలలోనో ఏ సమాధినిష్టలోనో మేము పడుకుంటే చాలులే మా వరకు మేము ధరించాం కదా అని వారు స్వార్థంతో వ్యవహరించాలి తమకున్న జ్ఞానాన్ని మానవలోక కళ్యాణ నిమిత్తమై అందరికీ అందించే ప్రయత్నం చేశారు నిజానికి ప్రకృతిలో సూర్యుడు ఒక్కడే కానీ జ్ఞాని అనేవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడితో సమానమైనటువంటి వాడు కాబట్టి ఈ భూమండలం మీద ఎవరైతే ఎంతమంది అయితే విజ్ఞానులు ఉన్నారో ఎంతమంది అయితే సుజ్ఞానులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఆదిత్య ప్రకాశం తేజోవంతమై పనిచేస్తూ ఉంటుంది వాళ్ళలో ఈ ఈశ్వర హంసల ప్రభావం బలంగా ఉంటుంది ఎవరిలో అయితే కిందకి ఉన్నటువంటి అధోభాగ శరీరం అంటే మనలో మూడు కూటములు ఉన్నాయి ఏమిటంటే శక్తి కూటము వాగ్భవ కూటము మధ్య కూటము అని త్రికూటములు త్రికూటం అంటే అదేదో పర్వదం అనుకునేరు మన శరీరమే వాగ్భవకూటం అంటే కంఠస్థానం ఉదాహరణ స్థానం అన్నమాట ఈ వాగ్భవ కూటానికి చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ పాటవాలని అందించే శక్తి ఉంది దీనికి పైనన్నదంతా కూడా ఈశ్వరీయం అంటే సర్వేంద్రియాణం శిరస్ప్రధానం అని చెప్పడానికి కారణం అది సకల దేవతలు కూడా నీ శిరస్సులో ఉన్నారు నీ ఈశ్వరహంసలలో ఉన్నారు వాళ్ళు ఈ వాగ్భవ కూటం ద్వారా మధ్యకూటంలోకి దిగుస్తున్నారు ఆ మధ్యకూటం అంటే అంతా కూడా జనరేటర్ బాడీ స్వయం చాలితం గుండె ఊపిరిదిత్తులు కిడ్నీలు జీర్ణాశయం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇదంతా ఇక శక్తి కూటం అంటే నాభిస్థానం నుంచి కింద కొన్నదంతా శక్తి కూటం కర్మేంద్రియ సంఘాతం అంతా శక్తి కూటం ఈ కూటత్రయమంతా కూడా ఒక్క బిందువు నుంచి ఒక్క సంవిత్ బిందువు నుంచే ఆవిర్భవించింది అది ఒకటి పక్కన చేరిన కణములన్నీ బిందువులు ఒంటుకు దాపల బిందు ఒకటి అంటించిన కొలది లెక్క అధికంబగు. ఆ ఒంటుకు వలపల బిందుదనోయీ తల్లి గర్భం ఆ గర్భాశయం కూడా పెద్ద సున్నా ఆ పెద్ద సున్నాలో మావి ఆ మావి మధ్యలో సంవిగ్ బిందువు ఇలా ఆ పెద్ద సున్నాలో ఓ చిన్న సున్నా అంతే కదా అక్కడ ఏముంది శూన్యం పూర్ణం ఆ ఒక్క చిన్న బిందువే సంవిత్ బిందువే మళ్ళా బిందువులు చేర్చుకుంటూ పోయింది ఆ ఒకటి బిందువులు చేరుతూ పోయినాయి పెద్ద శరీరం తయారై పెద్ద పంజరం తయారై ఆ పంజరంలో నేను నేనంచు అహమంచు చిలుక పనిచేయత తల్లి గర్భంలో నుంచి కూడా నేను నేను అంటూ ఉంటుంది తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి హృదయంతో మాట్లాడుతుంది అని ఈనాడు ఈ మధ్య కనిపెట్టారు మన వాళ్ళు ఏనాడో కనిపెట్టారు అందుకని తల్లి ద్వారా శిశువుకు బోధించవచ్చు అని అభిమన్యుడి నిరూపించాడు ప్రహ్లాదు నిరూపించాడు నారదుడు నారాయణ మంత్రోపాసన అష్టాక్షరీ మంత్రోపాసన లీలావతి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి బోధించాడు ఆ సంస్కృతిలో నుంచి భారతీయ సంస్కృతి నిర్మాణమైంది కాబట్టి విద్యను గడపడానికి ఈ వయసు ఈ స్థాయి ఆయనకి వయసు చాలదండి అని అనకూడదట చాలా తప్పదు నువ్వు పనికిరావని ఎవరిని అనకూడదట అలా అన్నవాడు అజ్ఞాని అన్నారు జ్ఞాని కాదు కాబట్టి జననం నుంచి మరణం వరకు నువ్వు ఆత్మజ్ఞానం పొందడానికి ఒక్క శ్వాస మిగిలి ఉన్నా కూడా అది ఉపయుక్తమే ఎందుకంటే మొదటి శ్వాసకు ముందు నుంచే నీలో జ్ఞానం పనిచేస్తుంది కదా నీలో నిజంగా ఊపిరిజిత్తులు ఏర్పడి కేంద్రనాడీ వ్యవస్థ ఏర్పడి శ్వాసించే సమయం వచ్చేటప్పటికి ఆరు నెలలు పూర్తయితే మొదటి శ్వాస ప్రారంభమైంది తల్లి గర్భంలో మరి ఆ మొదటి జీవ ఏర్పడిన శ్వాస కంటే ముందే మూడు నెలల వయసులోనే నీ లోపల ఈశ్వర హంసలు మేధో మేధో అస్థి ఏర్పడక ముందు ఆ మేధస్సు స్థితిలో ఈశ్వర హంసలు తిరుగుతూ ఉంటాయి ఆ స్థితిలోనే నీలో ప్రాణశక్తి పనిచేస్తుంది దానికి చైతన్యమని పేరు ఆ చైతన్యం మృత్యుకాలంలో నిష్క్రమిస్తోంది నిర్గమిస్తుంది ఈ నిర్గమించేటటువంటి విధానాన్ని చెప్పేటటువంటి దానికి నిగమములు అని పేరు ఆగమములు నిగమములు పూర్ణంలో గంట దిగి వచ్చేడో చెబితే యహ వెనక్కి తీసుకుంటుందో చెప్పేవి నిగమములు ఆగమములు నిగమములు వేదాంత సారమంతా ఈ రెండు మాటల్లోనే ఉంది ఆగమములు నిగమములు జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే ఈ ఆగమం ఏమిటో ఆ నిగమం ఏమిటో తెలిసినవాడు ఆ శూన్యమంటే ఏమిటో తెలిసినవాడు ఈ పూర్ణం అంటే ఏమిటో తెలిసిన అనుభవ నిర్ణయంగా తెలిసినవాడు భాషాభేదంతో తెలిసినవాడు కాదు అన్వయ భేదంతో తెలిసినవాడు కాదు శాస్త్రబద్ధంగా మాత్రమే తెలిస్తే మాత్రం అది పూర్ణం కాదు ప్రత్యక్ష పరోక్ష పూర్ణములను ఎరగాలి అంటుంది శాస్త్రం ఒక ప్రత్యక్ష పూర్ణం అన్నదట ఒక పరోక్ష పూర్ణము బ్రహ్మము పరోక్ష పూర్ణం బయలు ప్రత్యక్షపూర్ణం పైనుంచి చూస్తే కింద చూస్తే అంతా పూర్ణమే శూన్యం తెలియదు ఎవరికి కాబట్టి జ్ఞానచక్షువుతో తెలుసుకోగలిగినటువంటి లక్షణాలని ఈ కదార్థంలో ప్రతిపాదించారు తంటాదీరును చూడు ఇక వాటికి తంట అనేది లేదు ఎందుకనిట అంటే ఆశాలత తెగిపోయి ఆసక్తులు తెగిపోయాయి అపేక్షలు తెగిపోయాయి ఉపేక్ష అది కూడా లేదు అది లేదు ఉదాసీనత అది కూడా గొప్ప లక్షణం గొప్ప సాధన సాక్షిగా ఉండాలంటే ఉదాసీనత వహించి ఉండాలి కాబట్టి ఈ శూన్యం నుంచి పూర్ణం మధ్యలో ఉన్నటువంటి పరిణామక్రమంతా శూన్య పూర్ణముల మధ్యలో ఉన్న పరిణామం అంతా సంబంధించినటువంటి కదలికలన్నీ ఈ తంట అనే సూచనతో ఇక్కడ ప్రస్తావించారు తంటా తీరును చూడు దానివలనే ఎరుక కంటే బయలును తాను కలిగుండి తన కుల కౌగద నోయీ ప్రత్యక్ష పూర్ణమైనటువంటి శూన్యపూర్ణములనే భేదమే లేనటువంటి త్రిపుడితో గానీ ద్విపుడితో గాని పని ట్ట బయటన ఉన్నప్పుడు తానే ఒలకవు గదు నోయింటుండి లేందవు గద నోయి ఉండి లేకపోయింది వంధ్యాసూర్యుని వలే ఆకాశ గగ పుష్పమువలే కుందేటి కొమ్ము శుక్తి రజితము వలె రజ్జు సర్పము చెప్పినా వేయించిన విత్తనము వలె ఇప్పుడు విత్తనం లేదా అంటే విత్తనం ఉంది పుల్లు లేదు అంటే పైన ఉన్న పొట్టు లేదు బీజ కవచం తీసివేయబడితే బీజం అంకురించు ఆ కవచం అనే ఆవరణ ఉన్నంతసేపే అష్టప్రకృతులను స్వీకరించి అది అంకురిస్తుంది ఆవరణ రహితమైన బయలందు ఉన్నవాడికి అంకురించడికా హరి ఓ ్రీగరుభ్యో నమ హరి నమిదం పరమేష్ సద్గురు పరబ్రహ్మణే నమో శ్రీ గురుభ్యో నమో